సంకీర్తన మూడు వందల తొంభై ఏడు ఏ పాటివారికి నాపాటి వాడవు చేపట్టినవారిని చేకుని రక్షింతువు విన్న పములు చేయువారి విన్న పములు విందువు సన్నుతించేవారిని సారమెంతువు కన్నుల చూచేవారి కడిగి నీవు చూతువు ఉన్నవారికెల్లా నీవు ఊరికే ఉంధువు ఏ పాటివారికి నాపాటివాడవు వారిని చేకుని రక్షింతు కొలిచిన వారల కొలువు లీడేరింతువు తలచిన వారల దండనువు పలసిన వారికి వరములొసగుదువు తెలియని వారల తెరువు నీవల్లవు ఏపాటివారికి నాపాటివాడవు చేపట్టినవారిని చేకుని రక్షించువు తెరణుజొచ్చినవారి సరవితోగాతువు తరుగ నీవారికి జనవిత్తువు ఇరవై అలమేల్మంగలిన శ్రీవెంకటేశ మడుగని వారికి మట్టుతో నుండుదు ఏ పాటివారికి నాపాటివాడవు చేపట్టినవారికి చేకుని రక్షించు